ముప్పై గంటనాదము ఘంటనాదము హృదయ గగనంబుపై మ్రోగు గగనమున్న చోటు గానరాదు పరమగురుని బడయని నరులకు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము జీవాత్మకూ పరమాత్మకూ మధ్యనగల ఓ ఆత్మ వినుము హృదయమనునది మనశరీరములో గలదు హృదయమును శరీరములోని గుండెగా కొందరు చెప్పుకొన్నప్పటికీ అది వాస్తవము కాదు మధ్యలో గల బ్రహ్మనాడియే హృదయము అను పేరుతో గలదు హృదయములో ఆత్మగలదు కొందరు జీవాత్మగలదని కూడా అనుకునుచుందురు జీవాత్మ ఎప్పటికీ హృదయములో ఉండదు జీవాత్మ గుణచక్రములో ఉండును ఆత్మ మాత్రము హృదయములో ఉండి శరీరమంతయూ వ్యాపించుచున్నది హృదయము అనగా బ్రహ్మనాడిలో గల ఆత్మ తన చైతన్యమును నరముల ద్వారా ఊపిరితిత్తుల వరకు వ్యాపింపజేసి వాటిని కదలించుచూ శ్వాస ఆడునట్లు చేయుచున్నది శ్వాస హృదయ గగనంబు నుండి వచ్చుచున్నది గగనము అనగా కనిపించని శూన్యము అని అర్థము హృదయములో గల ఆత్మ కనిపించని శూన్యముగా ఉన్నది కనుక ఆత్మను హృదయ గగనము అన్నారు ఆత్మచైతన్యమునుండి వచ్చు శ్వాస యొక్క సోహం శబ్దమును ఘంటానాదముగా వర్ణించారు శరీరములోని ఆత్మ జీవాత్మకు తెలియాలంటే కనిపించు గురువుకంటే వేరుగనున్న పరమగురుని కరుణ లేనిది సాధ్యము కాదు జీవాత్మకు ఆత్మ తెలియాలంటే పరమాత్మకరుణ అవసరము గుణచక్రములోని జీవునికి హృదయాంతరాలములో నుండి శరీరమంతా వ్యాపించిన ఆత్మ తెలియాలంటే శరీరము లోపల శరీరము బయటా వ్యాపించియున్న పరమాత్మ కరుణ అవసరమని మన పెద్దలు నొక్కి వక్కాణించారు